సన్యాస కర్మయోగాలు రెండు ఉన్నాయి సన్యాసం అంటే కర్మ సన్యాసం ఆశ్రమరూప సన్యాసం ఈ సన్యాసము ఆత్మజ్ఞాని యొక్క జ్ఞానపూర్వకమైన కర్మత్యాగం ఉంది దానికంటే విలక్షణమైనది ఇది అర్థమైనా మీకు అది వేరది జ్ఞానేన కర్మత్యాగ అది ఆయన అనబోతున్నారు ఆ మాట ఆయన ఏమనబోతున్నారంటే పూర్వోక్త ఆత్మవిత్కర్తృక సర్వకర్మ సన్యాస విలక్షణ అది పైన చెప్పాం ఇంతకుముందు నైవగించమకర్మయ్యే తను బీయింగే కానీ డూయింగ్ కాదు అనే ఆత్మజ్ఞాని ఆ విధంగా జ్ఞానైన కర్మత్యాగ ఆయన కర్మత్యాగం చేయడు కర్తృత్వభోక్తృత్వ త్యాగం చేస్తాడు దాంతో ఇన్ఎఫెక్ట్ కర్మత్యాగంలాగా అయిపోతుంది అది జ్ఞానేన కర్మత్యాగం ఏదైతే ఉందో అది కాది ఈ కర్మసన్యాసం ఇది కేవలము ఆశ్రమరూప కర్మసన్యాసం ఒకటి ఉంది ఆశ్రమరూప కర్మసన్యాసం వెళ్ళిపోయే సన్యాసం తీసుకుని ఇంకా బిల్లులో అవి కాదు మూల కూర్చోవచ్చు అని అనుకుని వెళ్ళిపోయి సన్యాసం తీసేసుకోవడం అదో పద్ధతి అలా ఉంటుండే అలా అవుతుంది యూ బిలీవ్ మీ అలా అవుతుంది ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ఒక యంగ్ లేడీ పదిసార్లు దేవ టెంపుల్ టెంపుల్ కాదు హాస్పిటల్కి వెళ్ళిందనుకోండి అక్కడ నర్సులు నర్సమ్మలు చాలా టిప్ టాప్గా డ్రెస్ చేసేసుకుని ఇటు తెగిస్తూ డాక్టర్ల చుట్టూ అందరూ ఈ పేషెంట్లందరూ వాళ్ళకేసి అలా దేవతలలాగా చూస్తూ ఉంటే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుందంటే మనం కూడా నర్స్ అయితే బాగుందనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆశ్రమాలు కొన్ని ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మీరు వరుస పెట్టి రోజు నెల తర్వాత నెల అలాగే మూడు నాలుగేళ్ళు ఈ ఆశ్రమాల చుట్టూ తిరిగేసినట్లయితే అక్కడ ఇలాంటి వేషాలు వేసేసుకొని సన్యాసులు ఉంటారు వాళ్ళతో బుధ రాసేసుకుంటే కొద్ది రోజులు అయ్యేప్పటికీ ఇంట్లో ఏదైనా కొంచెం ఇబ్బంది అది వచ్చిన సందర్భం కావచ్చు ఒకరోటి కావచ్చు ఒకరోటి కావచ్చు ఏమనిపిస్తుందంటే ఈ సన్యాసం తీసుకోవడం ఆప్షన్ ఒకటి అలా వస్తూ ఉంటుంది నాతో ఆ చిన్మయానంద గారు వేశారయ్యా వల ఆ వలలో పడ్డాను నేను ఆయన వేసిన వలలో పడ్డాను దీని నుంచి గిలగల కొట్టుకుంటున్నాను దీని నుంచి బయటపడలేక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు దాన్ని శోభనాధ్యాస అంటారు అంటే ఒక ఫ్యాన్సీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది రిటైర్ అయిపోతాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమాలు హెడ్లు కూడా ప్రోత్సాహం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏవో ప్రాజెక్టులు ఉంటాయి ఆ ప్రాజెక్టులు నడిపించడానికి మనుషులు కావాలి వాళ్ళకి అంచేత వాళ్ళు ఏమంటారంటే ఎందుకో నువ్వు కర్మయోగం చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంట్లో కూడా కూర్చుంటావు రా ఆశ్రమానికి రాని పిలుస్తారు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అక్కడేదో చేస్తూ ఉంటాడు ఏడాది అయిన తర్వాత చుట్టూ సన్యాసం ఉంటారు ఈయన సన్యా కాషాయం లేనివాడు ఈయన చాకిరి బోర్డు అంత చేస్తూ ఉంటాడు కాషాయం లేదు ఈ కాషాయం ఉన్నవాళ్ళు ఉంటే పైపై పనులు ఏమో చేస్తో భోజనాలు ఏమో చేస్తా విశ్రాంతిగా ఉంటాడు ఏమంటే అంతట ఈ మనం కూడా కషాయణ సగం వచ్చేసాడు కదా ఇలా మిగిలిన సగం కూడా పూర్తి అయిపోతే మనం కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది కలిగి కర్మ సన్యాసం తీసుకుంటాడు అంటే సన్యాసం తీసుకుంటాడు కర్మల్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేసిన తర్వాత అప్పటి నుంచి ఇంకా శ్రవణ మన నిధిధ్యాసనాలు యమనియమాలు తప్ప ఇంకేం లేకపోతే పుపార్ప్తైపోతాడు కానీ ఇవి విడిచిపెట్టేసేడే కానీ శ్రవణం లేదు మననం లేదు నిరుద్ధ్యాసనం లేదు యమం లేదు నియమం లేదు అకౌంట్లు టెలిఫోన్లు తర్వాత డొనేషన్స్ వసూలు చేయటం ఈ వసూలు చేసిన ధనం మీద కాపలా కాస్తూ ఉండటం ఇది కొంచెం డబ్బు కాపలా కాయాలి కాపలా కాయాలట్లేదు ఓ బ్యాంకులో వేయాలి దానికి ఓ బుక్ ఇస్తాడు ఆ చెక్కు భద్రంగా దాచుకోవాలి సర్దకాలం పెట్టి చెక్కులు నిష్కరిస్తూ ఉండాలి ఇదంతా కాపలాయే కదా మరి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఇప్పుడు వీడు కర్మ సన్యాసం చేసినట్ట ఏం చేసినట్టు వీడు అటువంటి కర్మ సన్యాసం అటువంటి పాసిబిలిటీ ఒకటి అలాగే కనబడుతూ ఉంటుంది అఫ్కోర్స్ దెర్ ఈస్ ది గ్లోరియస్ ఆల్టర్నేటివ్ శ్రవణ మరణ నిధ్యాసనాల్లో తల మునిగిపోయి కృతార్థుడైపోతాడు ఆ ఆల్టర్నేటివ్ ఉంది కానీ ఇది కూడా ఉంది పక్కనే అటువంటి కర్మ సన్యాసము గృహస్థగానే కంటిన్యూ అయితో తనకి చేపనైన నిష్టదో ఈశ్వర భజనము ఇంట్లోనే ఉండి చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండగా తన జీవితాన్ని తాను ప్రశాంతంగా ఇంట్లో వానప్రస్థంగా జీవించటం దాని పేరు కర్మయోగము ఈ రెండింటిలో ఏది మంచిదయ్యా అని అడిగాడు అర్జునుడు ఆయన కర్మయోగమే మంచిదిరా నీకు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అందరికీ అని చెప్పలేదు ఆయన నీకు కర్మయోగం మంచిదని చెప్పాడు ఎందుకంటే అర్జునుడిలో ఇంకా ఈ రాగద్వేషాలు చాలా తీవ్రంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తెరిగి నీకు అప్పుడే కంగారు ఏముందిలే అని మనసులో అనుకుని నీకు కర్మయోగం మంచిదని చెప్పాడు ఆ కాంటెక్స్ట్ని బట్టిది అదే సంగతి చూడండి నేను ఎంత ఇటు తిప్పి అటు తిప్పి ఎన్ని రకాలుగా చెప్పుకొస్తున్నానంటే ఎందుకంటే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం చేత ఆత్మ నిష్క్రియమో అనే సత్యాన్ని తెలుసుకుని అలా నిలిచి ఉండడం ద్వారా అర్థాత్తు సిద్ధించేటువంటి ఏ కర్మ సర్వసర్వకర్మ పరిత్యాగపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ట కలదో అది కాది దాంతోటి కాదు ఈ పోలిక దాన్ని పక్కన పెట్టేసి వీడు అజ్ఞానిగా ఉంటూనే కర్మసన్యాసం చేసేస్తాడు ఆశ్రమస్వీకారం చేసేసి అటువంటి కర్మ సన్యాసం గురించి చెప్తున్నారు అటువంటి కర్మసన్యాసం కంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుండి కర్మయోగానుష్ఠానం చేసుకోవటమే మంచిది అని శ్రీకృష్ణు యొక్క రికమెండేషన్ సరే కాబట్టి రెండింటిలో సత్యవ కర్తృత్వ విజ్ఞానే కర్మైక దేశ విషయా వీడికి నేను కర్తను వీడికే అభిమానం ఉంటుంది వీడు వెళ్ళి కర్మ సన్యాసం చేస్తాడు కర్త అయిన చేసే కర్మ ఆయన చాలా పవర్ఫుల్ మాటలు రాస్తున్నారు అయితే దీంట్లో నేను ఆలోచిస్తూ ఉంటాను ఇంత క్లియర్గా ఆయన రాసి సమాజంలో దీనికి విరుద్ధ ధోరణలు ఎందుకున్నాయా అని ఆశ్చర్యం విరుద్ధ ధరల సమాజంలో అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో సన్యాసాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పుచ్చుకునే వాళ్ళ దగ్గర ఈ వివేకం ఎందుకు ఉండదా అని ఆశ్చర్యం కలుగుతుంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు కొంచెం ఆ పుచ్చుకునేవాడైనా చదువుకోవాలి ఇచ్చి వాడైనా చదువుకోవాలి ఇద్దరు చదువుకుని ఇదంతా చదివేసుకుని అర్థం చేసేసుకుని ఆ సన్యాసం పుచ్చుకుంటే భేషుగా ఉంటుంది ఏమీ సమస్య కాదు అయితే ఇచ్చివాడు చూడు పుచ్చుకునేవాడు చూడు ఎవరు ధోరణి వాడిది ఇచ్చేస్తూ ఈ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు వాట్ ఈజ్ ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచిస్తే నాకు దొరికిన సమాధానం ఏమిటంటే వీళ్ళెవళ్ళు కూడా గీత భాష్యం చదవటం లేదు అని నాకు నాకు దొరికిన సమాధానం అది సంత కాబట్టి ఇప్పుడు దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవరిథింగ్ ఊకే గీతలో శ్లోకాలను ఇక్కడ ఇక్కడ శ్లోకం అక్కడ అక్కడ శ్లోకం ఇక్కడికి ముడిపెట్టేసి మేనేజ్మెంట్కి ముడిపెట్టేసి ఇలాగా దాన్ని లేకపోతే పెళ్ళైన గీతా కోర్స్ ఫర్ వన్ వీక్ ఫర్ న్యూలీ వెడ్ కపుల్స్ అని ఇలాగే రకరకాలుగా పెట్టేసి బిజినెస్ పీపుల్కి గీత గీత ఫర్ బిజినెస్ పీపుల్ అలాంటి కాన్ఫిడెన్స్ పోదానికి వెళ్ళాను కూడా నేను సో ఇలాగ పెట్టేసి దాన్ని ఆ గీతని ఇటు తిప్పి అటు పెట్టేసి వాళ్ళే కానీ దాన్ని యొక్క యథార్థ స్వరూపం లోకల్లో అన్ని రకాల ప్రవృత్తులు ఉంటే మంచిదే అలా చేసుకోవచ్చు కూడా మంచిదే కానీ సన్యాసం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కనీసం వాళ్ళైనా లోతుగా పరిశీలించి దాన్ని అర్థం చేసుకుని ఉండడం అవసరమా కదా అది కూడా లేదని అనిపిస్తుంది కొంతమంది మేము సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏమిటండి అడిగితే నీకు సన్యాసం వెళ్ళి ఇంటి దగ్గర ఉండి చదువుకోబాగా అని చెప్పబుద్ధి వస్తుంది కొంతమంది వచ్చి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాం ఏం చేయమంటారు అడిగితే తీసుకోవాలను వాళ్ళకి రకలే పోయి తీసుకురా అని చెప్పబుద్ధి వస్తుంది ఆ మనిషిని బట్టి ఉంటుంది సరే ఓ మహాత్ముడు ఉండి వారు ఆయన దగ్గరికి ఓ గృహస్థుడు వెళ్ళి ఏమంటే జనకుడు సన్యాసం తీసుకున్నాడా రాముడు సన్యాసం తీసుకున్నాడా యోగవాసిష్టంలో రాముడు జ్ఞాన కదా జనకుడు జన కర్మ నైవి సంసిద్ధిమాస్థిత చెప్పాడు అశ్వపతి తర్వాత పంచాగ్ని విద్య ఇచ్చారు జ్ఞాన ఆరుని వీళ్ళందరూ ఏమి తత్వమశి బోధించిన ఆరుని గృహస్థ కొడుక్కు బోధించాడు వీళ్ళందరూ ఏం సన్యాసం తీసుకున్నారండి చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగానుష్ఠానం చేసుకుంటే మోక్షం రాదా అని అడిగాడు అబ్బా ఎంత బంగారం లాంటి మాట చెప్పావా చక్కగా గృహస్థాశ్రమంలో ఉండమ్మా నీకు సన్యాసం అద్దం ఏమద్దు నీకు తప్పకుండా మోక్షం వస్తుందని చెప్పాడే అది అయిపోయింది వాడు ఇంకొకడు వచ్చాడు ఏమంటే శుకుడు ఏమో మూర్ఖుడా సన్యాసం తీసుకున్నాడంటే చేప అవసరం లేదు కాబట్టి తీసుకున్నాడు అవసరం లేకపోతే చూసుకుంటాడు శుకుడు సన్యాసం తీసుకున్నాడు తర్వాతేమో శంకర భగవత్పాదులు సన్యాసం తీసుకున్నారు సర్వసంగ పరిత్యాగం చేశారు సర్వసంగ పరిత్యాగం అన్నది అది సాధకులకు అది రామబాణం వంటిదది సంసారానికి దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా అని అడిగాడు వచ్చి అందుకే ఆయన చెప్పారు నాయన ఎంత మధురమైన మాటలు చెప్పావు నువ్వు చాలా సంతోషం అమ్మా వెంటనే సన్యాసం తీసుకోవాలని చెప్పాడు సంగతి ఆ అసమాధానం ఎవడో అడిగాడు ఈ పక్కన కూర్చొని ఊాడో ఒక మరి ఏమిటండి ఆయనకు అసలు రాజకీయ నీకు ఇసలా రాజకీయ ఈ విరోధం ఏమిటి ఏ విరోధమో లేదు విరోధం లేకుండా చెప్పింది ఆయన చెప్పిందే కరెక్ట్ ఏదంటే వ్యక్తిని బట్టి ఉంటుంది కాబట్టి సత్యమ కర్తృత్వ విజ్ఞానే నేను కర్తననే జ్ఞానం వీడికి ఉంది ఇంకా అనే అజ్ఞానం అది జ్ఞానం అందరూ అదృష్టి నేను కర్తని అనే అజ్ఞానంలో ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు సన్యాసం తీసుకుంటే వీడు కర్మలని ఛాలెంజ్ చేశాడు ఏం కర్మల్ని ఛాలెంజ్ చేశాడు కర్మ ఏకదేశ విషయే కర్మలలో కొన్నింటినీ ఛాలెంజ్ చేశాడు అన్ని కర్మల్ని ఛాలెంజ్ చేయలేదు కదా అన్ని కర్మలని ఛాలెంజ్ చేసే పద్ధతి ఒక్కటే ఉంది సర్వకర్మ సన్యాసం అదేమిటో తెలిసినా ఆత్మ నిష్క్రియము అని అది ఒక్కటే అన్ని కర్మల్ని ఛాలెంజ్ చేసేటువంటి ప్రక్రియ వీడు ఆత్మకర్త అని అనుకుంటున్నవాడు సర్వకర్మ సన్యాసం చేయగలడా చేయలేడు మరి ఏం చేస్తాడు వీడు ఆశ్రమ స్వీకారం చేసి కర్మ ఏకదేశం సన్యాసం చేస్తాడు ఏకదేశం అంటే సత్యం కర్మాస్ సత్యం కర్మాస్ అంటే ఏమిటి బిల్లు కట్టడం బాధ్యాతలంటే సాకడం అంటే వాళ్ళని ఏదో వాళ్ళకి కావాల్సిన సేవ చేస్తూ ఉండడం తర్వాత ఏమో తర్వాత ప్రధానమైన ఏమిటంటే తద్దినాలు పెట్టడం ఇగో ఇవి మానేస్తాడు అవన్నీ గృహస్థలు చేసుకుంటూ ఉంటే వీడు అవన్నీ మానేసి కూర్చుంటాడు మానేసి కూర్చొని నేను కర్తని భోక్తని అనే భ్రమలోనే బతుకుతూ ఉంటాడు అది కాబట్టి అటువంటి పరిస్థితిలో వాడు ఆశ్రమ స్వీకారం చేసి ఆ తర్వాత యమనీయమాదులని శ్రవణాదులని ధ్యానాన్ని బాగా గట్టిగా చేసుకుంటే పర్వాలేదు ఇట్ విల్ గో ఫార్వర్డ్ చాలా ఫాస్ట్గా ముందుకు పోతుంది ఏమి సమస్య కాదు కానీ దురనుష్ఠేయా అది కష్టము ఎలాంటి అజ్ఞాన్ ఉన్నాడు నేను కర్తను అనుకుంటున్నాడు ఏవో కొన్ని కర్మల్ని విడిచిపెట్టి యమనీయమాదులతోటి కఠినమైనటువంటి సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉండటం అది కష్టం కదా మరి అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఆరోగ్యం ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ చక్కగా కర్మయోగానుష్ఠానం చేసుకుంటూ పవిత్రంగా జీవిస్తే కర్మయోగ నిత్య అది తేలికైందా లేదా వాడికి తేలికైంది ఆ వ్యక్తికి అది తేలికైంది రెండు మోక్షానికి తీసుకెళ్ళివే అల్టిమేట్గా కాబట్టి ఆ వ్యక్తికి ఆ సంబంధంలో సర్వకర్మ సన్యా సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాననిష్ఠికి ఎలాగూ ఇంకా యోగ్యత రాలేని సందర్భంలో ఏవో కొన్ని కర్మలను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుని ఆ తర్వాత ఆ శ్రవణమన నాకులని యమనీమాదులని సరిగ్గా అనుష్ఠించలేక గెలగెల్లాటతో బాధపడేదానికంటే కర్మయోగం చేసుకుంటూ ఇంట్లోనే పడి ఉండడం శ్రేష్టము అని చెప్పారు అని శ్రీకృష్ణుని యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా కర్మయోగం మీద ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అర్జునుడిని మనస్సులో పెట్టుకుని చెప్తున్నాడు అందుకోసం ఫోకస్ అంతా కర్మయోగం మీదే ఉంటుంది అదే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పినప్పుడు సన్యాసం మీద ఫోకస్ పెడతారు పోయి సన్యాసం పుచ్చుకోగారు ఎందుకంటే ఉద్ధవుడు బ్రహ్మచారి డెబ్బై ఏళ్ళు వచ్చిన బ్రహ్మచారి ఇంకేమిటి ఏదో సన్యాసం పుచ్చుకోవాతలు చేయ ఇంకా ఇంకా ఇల్లు వదిలి కొట్టుకుని ఎక్కువగా ఆ ద్వారక నాలుగు రోజుల్లో మునిగిపోతుంది ఎప్పుడైనా బదరీకి పో బదరికి పోయి అక్కడ సాధువుగా బతుకని చెప్పేసి చోట ఉండకు పరిమిరాగికంగా ఉందని కూడా కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి చెప్పేట ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కర్మయోగంలో ఉండమని చెప్తున్నాడు ఎందుకంటే ఒక ఆశ్రమరూప సన్యాసం తీసుకుని కర్మ శ్రవణ మరణాదులు యమనియమాదులు దుర దురదృష్టే అనుష్ఠించచ్చుఖ కానీ కష్టం అవుతుంది కష్టంగా అనుష్ఠించాల్సి ఉంటుంది దానికంటే కర్మయోగస్య సుఖరత్వేన కర్మయోగం తేలికగా అనుష్ఠించచ్చు ఇంట్లోనే ఉండొచ్చు అది తేలికవుతుంది కాబట్టి ఆ గివిన్ కాంటెక్స్లో సన్యా కర్మ సన్యాసం కంటే కర్మయోగమే విశిష్టమైనది అబ్సల్యూట్లీ గొప్పదని కాదు అప్సల్యూట్ ఈయన అప్సల్యూట్ అంశం దానికంటే ఇది గొప్పది అని ఏమీ లేదు సాధనలో అప్సల్యూట్లీ ఒకదానికంటే ఇంకొకటి గొప్పదని ఉండదు సాధనలో సాధనలో ఆ మనిషి యొక్క పరిస్థితిని బట్టే ఉంటుంది అని ఇంత స్పష్టంగా మనకి అర్జునుని ప్రశ్నని దానికి శ్రీకృష్ణుడి ఇచ్చిన సమాధానాన్ని మనం చూసుకుంటే ప్రతివచన వాక్యార్థని రూపణైనాపి ఇంతవరకు చెప్పింది అర్జునుని ప్రశ్న దాని సమాధానం మనకి నిర్ధారితమైనది అని సిద్ధాంతం చేశారు కాబట్టి అర్జునుడు సాధక దృష్టి దిగ సాధక దృష్టిలో అడుగుతున్నాడు కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా కర్మ సన్యాసం అని సాధకుని యొక్క లక్షణాన్ని మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు అంతేగాని అప్సల్యూట్ టర్మ్స్ లో కర్మయోగం గొప్పదని ఆయనేమి చెప్పట్లేదు అది ఇది స్థితం ఇది స్థితం అంటే మేము ఇంకా దాని మీద చెప్పాల్సిందో చెప్పేశాం దట్ ఈజ్ కన్క్లూడెడ్ అనర్థం జ్యాయసీ చేస్తే ఇక్కనకర్మణో సహా సంభవే జేయ ఏతన్మే బ్రూహీత్యేవం పృష్ట అర్జునేనా ఓకే మళ్ళీ ఒక్కసారి మూడో అధ్యాయంలో జరిగిన దాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన మూడో అధ్యాయంలో నేను ఒకసారి చూసి మీకు ఆ కాంటెక్స్ట్ చెప్తా ఎందుకంటే కాంటెక్స్ట్ సరిగ్గా తెలుసుండాలి మూడో అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న ప్రారంభంలో అడిగాడు ఏమని అడిగాడంటే జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన బుద్ధి అంటే జ్ఞానం శ్రీకృష్ణ కర్మాజ్ఞానం అనే రెండున్నాయి ఆ రెండు ఒకే వ్యక్తి ఒకే కాలంలో అనుష్ఠించటం కుదరదు ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో అనుష్ఠించేస్తే అనుష్ఠించే పక్షంలో రెండింటినీ కలిపి అనుష్ఠించుకోమని చెప్తారు అంతేకాని దీనికంటే అది గొప్పది ఏం చెప్పరు ఆ రెండు ఒకే వ్యక్తి ఒకే కాలంలో సముచ్చయం చేయటం కుదరదు ఇదంతా మనం చూసాం సముచ్చయించేయటం కుదరదు కాబట్టి ఇప్పుడు నేను కర్మను పట్టుకోనా జ్ఞానాన్ని పట్టుకోనా నువ్వు అదేదో స్పష్టంగా నాకు చెప్పు అని అర్జునుడు అడిగాడు తెలిసిందండి న్యాయసీ చేత్ కర్మణస్తే ఇచ్చత్ర జ్ఞానకర్మణోహ సహా సంభవే రెండు కలిపి అనుష్ఠించటం కుదరదు కాబట్టి ఆ రెండింట్లో నాగేది శ్రేష్టమో చెప్పు అని అర్జునుడు అడిగాడు ఇది పుష్ట అర్జున అని అర్జునుని చేత ప్రశ్నించబడిన శ్రీకృష్ణుడు ఆయన ఏం చేశాడు భగవాన్ సాంఖ్యాం సన్న జ్ఞానయోగేన నిష్టా పునః కర్మయోగేన యోగినా నిష్టా ప్రోక్తే నిర్ణయ ఆ ప్రశ్న అడిగిన వెంటనే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో తెలుసు దానికి సమాధానంగాను ఆయన ఏమన్నాడో తెలుసినా లోకేశ్వన్ వివిధ నిష్ఠా పురా ప్రోక్త జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినాం అని చెప్పాడు దానికి కాబట్టి సాంఖ్యానం అంటే సర్వకర్మ సన్యాసం చేసినటువంటి జ్ఞానులు వివేక జ్ఞానం గలవారు వాళ్ళకి జ్ఞానయోగేన నిష్ట వాళ్ళు ఆత్మజ్ఞాన నిష్టలోనే వారు శేషజీవితాన్ని గడపాలి అని చెప్పాడు పునః దానికి భిన్నంగా కర్మయోగేన యోగినాన్ని నిష్టా ప్రోక్త నేను కర్తని నేనేమో సమాజ సేవ చేస్తాను ఇది చేస్తానో ఇది చేస్తాను నేను కర్తని అనేటువంటి సందర్భంలో కర్తని అనే సందర్భంలో నువ్వు కర్మయోగ నిష్టను సృష్టించు అని చెప్పాను ఇప్పుడు మీరు గమనించండి ఈ ఎయిమ్ ఫర్ సేవా వర్క్ అవుతూ ఉంటుంది ఇంకే మీతోటి నేను ఐఎమ్ షేరింగ్ మై మైండ్ విచ్చు ఎయిమ్ ఫర్ సేవా వర్క్ అని ఈ మధ్యన పూజ స్వామిజీ రంపచోడవరం వెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఈ వర్క్ ఇంత సైలెంట్గా ఎయిమ్ ఫర్ సేవా వర్క్ జరుగుతున్న సందర్భం నాకు ఇదే కనపడింది ఏం చెప్పారు ఇంత సైలెంట్గా ఎందుకంటే ఎయిమ్ ఫర్ సేవా వర్క్ బాగా అవుతుంది మన మన గ్రూప్లో అక్కడ అలా అల్వాలు హాస్టల్ మీరందరూ చూశారు చాలా వ్యవస్థితమైన హాస్టల్ వెరీ పక్కాగా నడుస్తున్న హాస్టల్ ఛాత్రాలయము అలాగే రంపచోడవరంలో గోశాల ఉన్నాయి తర్వాత ఆ గోశాలకి యాభై వేల డొనేషన్ కూడా వచ్చింది ఏడాది తర్వాత పదకొండు గోవులు ఉన్నాయి ఈ మధ్యనే ఒక దూడ కూడా పుట్టింది మంచి పకడ్బందీ అయిన గోశాల ఆ గోశాల నుంచి వచ్చే పాలన్నీ ఛాత్రాలయంలో ఉండే విద్యార్థులకి చక్కటి ఛాత్రాలయం చాలా బాగా ఇలాగా నాలుగైదు ఛత్రాలయాలు బాగా నడుస్తున్నాయి చాలా కామ్గా అయిపోతూ ఉంటుంది ఏమిటి దీని రహస్యం ఏమిటి అన్నట్లయితే దాని రహస్యం ఏమిటే నేను చెప్తున్నాను మనము చేస్తున్నాము అనే ఆలోచన సుతరాము ఈ సైలెన్స్ యొక్క రహస్యం చేసి మనము అనే ఆలోచన ఉండదు ఎంత సైలెంట్గా నడుస్తుందంటే ఏం ఫర్ సేవాది ఒక బుల్లెటిన్ వస్తూ ఉంటుంది ఆ బుల్లెటిన్లో ఈ హాస్టల్స్ పేర్లు ఈ మధ్యనే ఎక్కుతున్నాయి వాళ్ళు చాలామంది అవ్వ చాలా బాగున్నాయి హాస్టల్స్ అని వెళ్ళి రిపోర్ట్లు ఇస్తూ ఉంటే ఆ మీద ఎక్కుతున్నాయి చెప్పిస్తే మనంతటా మనం రిపోర్ట్ రాసి పంపించిన సందర్భం ఇంతవరకు లేదు కాబట్టి ఆ విధంగా నేను కర్తనే భావంతో కర్మ చేయనక్కర్లేదు ఈశ్వరుడు కర్త ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు కర్మలు జరుగుతూ ఉంటాయి మనం ఉంటామో కర్మలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా అది సాంఖ్యనిష్టమే ఆ విధంగా సాంఖ్యనిష్టం ఉంటుంది ఇంకొకడు ఉంటాడు నేను కర్తని నేను చేస్తాను ఇది చేస్తానో అది చేస్తాను అంటూ ఉంటాడు వాడికి కర్మయోగమే వాడికి సన్యాసం అనవసరం ఎందుకంటే ఆ రకమైన నేను కర్తృత్వాభిమానం గలవాడికి సన్యాసం అనవసరం సన్యాసం ప్రవృత్తికి ఉద్దేశించింది కాదు చాలామందిలో ఆ కర్తృత్వాభిమానం ఉంటుంది వాళ్ళు వచ్చి కూర్చుంటారు నా దగ్గరకు ఒకసారి ఒక ఆయన వచ్చారు వచ్చి స్వామీజీ మనం ఏదైనా చెయ్యాలండి అన్నారు అని వచ్చారు ఆయన నా దగ్గరికి అంటే నేనన్నాను మనమేం చేస్తామండి చేసేది ఈశ్వరుడు కదా మనం ఉంటే ఉండడమే అని నేను అన్నాను ఇవయ్యా ఈయన ఇలా మాట్లాడతాడు ఉండడం అంటాడేవి ఏవోవో చేస్తున్నాడు కదా మనమే చేయమంటే ఇలాగ దొంగకప్పుడు చెప్తున్నాడని ఆయన అనుకున్నారు అలాగేం కాదండి మనం ఉండడమే మనం చేసేది ఏం లేదు మనం సాధువులం కదా మనమేం చేస్తాం గృహస్థులు చేస్తాం గృహస్థులు ఏం చేస్తారా మనమే పూజ ఇలా ఉంటుంది డైరా డైలాగ్ కాబట్టి చెయ్యాలి అన్నవాడికి కర్మయోగమే బెస్ట్ కర్మసన్యాసం అనవసరం నివృత్తి ప్రధానుడికి కర్మసన్యాసం కానీ ప్రవృత్తిపరాయణుడికి కర్మయోగమే బెస్ట్ కాబట్టి అది రెండో నిష్ట జ్ఞాననిష్టకి భిన్నంగా పునః దానికి భిన్నంగా కర్మయోగే కర్మయోగేన యోగినాం నిష్టా ప్రోక్త యోగి అంటే కర్మయోగి కర్మలను చేసేవాడు వాడికి కర్మయోగ నిష్టనే అంటే నిస్వార్థంగా ఈ మార్గంలో నిష్కామ కర్మయోగ కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగమే కామన్ ఉంటే ఇంకా కర్మయోగం అవ్వదు కామన్ ఉంటే దేని మీద ఉంటుంది కామన్ ఫలం మీద ఉంటుంది కదా ఫలం మీద కామన్ గురించి కృష్ణుడు ఏం చెప్పాడు అని ఒక ఆయన ఉన్నాడు కామన్ లేకుండా కర్మలా కుదుర్తుంది అన్నాడు నేను అన్నాను పోలేవా నీ ఆర్గ్యుమెంట్ నేను అర్థం చేసుకుంటాను ఐ ఐ కెన్ సింపటైజ్ విత్ యూ మనం నీకు నాకు ఏది కుదిరింది ఏది కుదరదు అని పక్కన పెడదాం ఒక్క నిమిషం కృష్ణుడు ఏం చెప్పాడో చూడు మనకి ఏది కుదిరిందో ఏది కుదరలేదో మన బతుకులేవో అదో రకంగా ఉంటాయి కుదిరింది ఏదో కుదురుతుంది లేనిది లేదు కృష్ణుడు ఏం చెప్పాడో చూడు కృష్ణుడు ఫలాన్ని కోరుకుని కర్మ చేయమని చెప్పాడా ఫలాన్ని వద్దని చెప్పాడా నీకేమనిపిస్తోందో చెప్ నీకు నువ్వు నాకు ఇవి అవి చెప్పద్దు నీకేమనిపిస్తోందో నువ్వు ఆ శ్లోకం చూసి చెప్తావు కర్మణ్యేవాధికార శ్లోకం కూడా నేనే చెప్తాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూరం మా దేశం గోస్త్వకర్మని అని ఉంది అక్కడ రెండుసార్లు రెండు విషయాలు చెప్పాడు కర్మని చేసుకో కర్మని చేసుకో అని రెండుసార్లు చెప్పాడు పాజిటివ్గా చెప్పాడు నెగిటివ్గా చెప్పాడు అన్వయం వ్యతిరేక పాజిటివ్గా ఏమని చెప్పాడు కర్మణ్యేవాధికారిస్తే అని చెప్పాడు అన్వయం వ్యతిరేకంగా ఇలా చెప్పాడు మా దేశం గోస్వకర్మని రెండు నెగిటివ్లు వేస్తే పాజిటివ్ అవుతుంది ఆ రకంగా చెప్పాడు చెప్పి ఒకటే పాజిటివ్గా చెప్పేది ఒకటి రెండు నెగిటివ్లు వేసి అదే చెప్తారు దాన్ని అన్వయముని క్షేణముఖంగా చెప్పాడు ఫలం గురించి ఏం చెప్పాడు మా ఫల కదాచన మా కర్మఫల హేతుర్భూ అని రెండుసార్లు చెప్పాడు రెండుసార్లు అది రెండుసార్లు ఇది చెప్పాడు సార్ ఇంకా తప్పు చేయడానికి అసలు ఛాన్సే లేదు నువ్వు తప్పు చేయాలని నిర్ధారించుకుని చేస్తే వేరే సంగతి కానీ దాన్ని పక్కదారి పట్టించేందుకు ఛాన్సే లేదు అసలు అది కర్మయోగం సకామ నిష్కామ కర్మయోగం ఆ కర్మయోగాన్ని ఆయన చెప్పాడు చెప్పి ఇలా చెప్పి అర్జున నువ్వు కర్మయోగంలో పడి ముందుకున్నాడు అని కూడా నిర్ణయం చేసి పెట్టాడు ఆయన మళ్ళీ అర్జునుడు ఈ రకంగా మళ్ళీ లేవనెత్తాల్సిన అవసరం లేదు నిజానికి కానీ మీరు అర్జునుడికి డౌట్లు ఉంటాయి కదా అందులో ఈ కర్మ టాపిక్ అలాంటిది కన్ఫ్యూజింగ్ అవకాశం ఉన్న టాపిక్ సన్యసనాదేవ కేవలాత్ సిద్ధిం సమధిగచ్చతి ఇది వచనాత్ అది కేవలం వాక్యం అవుతుంది నచ సన్యసనాదేవ సిద్ధింసమధిగచ్చతి అని ఉంది అక్కడ ఏవా చాలా ఇంపార్టెంట్ సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి కలుగదు సిద్ధి అంటే మోక్షం కలుగదు అని చెప్పారనుకోండి అలా చెప్పారు సన్యాసం తీసుకుంటే సిద్ధి కలగదు చెప్పారా అలా చెప్పలేదు ఎంత కాషస్గా ఉండాలండి ఆ ఏవా చాలా ఇంపార్టెంట్ ఏవా తీసేసేయండి ఎవ తీసేసి వాక్యం చూస్తే చాలా ఘోరమైన భయంకరమైన అర్థం వస్తుంది సన్యాసం తీసుకుంటే మోక్షం రాదు అని అర్థం అలా చెప్పలేదు ఆయన ఆయన ఏమంటున్నాడంటే సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షం కాదు పరీక్ష ఫీజు కట్టినంత మాత్రాన పరీక్ష పాసు కాదు పరీక్ష పాస్ అవడం అంటే సిద్ధి పరీక్ష ఫీజు కట్టినంత మాత్రాన సిద్ధి కలగదు అంటే పరీక్ష ఫీజు కట్టద్దనా కట్టద్దని పరీక్ష ఫీజు కట్టి ఇంకొకటి కూడా ఉండాలి అదేమిటి ఇంకొకటి జ్ఞానం జ్ఞానం ఉండాలి అలాగే సన్యాసం అంటే సన్యాసం తీసుకోవడం అంటే కర్మలు మానేయటం ఆశ్రమ రూప సన్యాసం వెళ్ళిపోయి గంగలో మునకలేసేసి సన్యాసం తీసుకున్నంత మాత్రాన నీకు సిద్ధి కలుగుదు అన్నాడంటే అర్థమేమిటి సన్యాసం తీసుకోవాలి ఆ తర్వాత ఆత్మజ్ఞాననిష్టని సంపాదించుకుంటే అప్పుడు సిద్ధి కలుగుతున్న అర్థం అంటే అర్థమేటి సన్యాసం తీసుకున్నంత మాత్రాన అన్నదానికి సంస్కృతంలో కేవలేనా అంటారు కేవలాత్ సన్యాసాత్ సన్యాసం తీసుకున్నంత మాత్రాన కేవల కేవల అంటే అర్థమే తలుస్తుందండి అలా సన్యాసమే ఉంది ఇంకేం లేదు శ్రవణం లేదు మననం లేదు నిధిధ్యాసనం లేదు యమం లేదు నియమం లేదు ఏది లేదు నివృత్తి ధర్మాలు ఎన్నున్నాయో అన్నీ దూరంగానే ఉన్నాయి కేవలం సన్యాసం తీసుకుని గుండులాగా కూర్చుని ఉన్నాడు అని అర్థం అది కేవల సన్యాసం ఆ కేవల సన్యాసం వల్ల నీకు మోక్షం కలగదు అని చెప్పాడు ఆయన కేవల సన్యాసం వల్ల మోక్షం కలగదు అంటే అర్థం ఏమిటో ఇటువచనా జ్ఞాన సహిత్య సిద్ధి సాధనత్వం ఇష్టం జ్ఞానంతో కూడిన సన్యాసానికి మోక్ష సాధనత్వాన్ని చెప్పాడు కాబట్టి నువ్వు కర్మ సన్యాసం చేసే ఆశ్రమ స్వీకారం చేసి జ్ఞానాన్ని నువ్వు బలంగా పర్సూ చేయగలిగితే పర్వాలేదు యు ఆర్ డూయింగ్ రైట్ బట్ నువ్వు కర్మ సన్యాసం చేసి కూర్చుని ఇంకా కర్మలన్నీ మానేసి అకౌంట్ చూసుకుంటూ కూర్చుంటే మటుకు ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అకౌంట్ కాకపోతే కొన్ని మరొకటి అకౌంట్ చూసి వాళ్ళు అకౌంట్లు చూస్తారు బిల్డింగ్లు పెట్టి వాళ్ళు బిల్డింగ్లు కడతారు ప్రచారాలు చేసి వాళ్ళు ప్రచారాలు చేస్తారు శ్రవణమలనే విధ్యాసనాలు తప్ప అన్నీ చేస్తూ ఉంటారు తర్వాత ఏవేవో చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే అలాంటి దానికి సన్యాసం విధించబడలేదు అలా చేసేదానికంటే కర్మయోగమే మేము అది కర్మయోగ సెచ విధానా కాబట్టి నీకు ఆ కేవల సన్యాసం ఉద్దయా ఉత్తు సన్యాసం కేవలం సన్యాసం తప్ప ఇంకేమీ నీటి శ్రవణం లేదు మనడం లేదు నిర్ధ్యాసం లేదు ఏమీ లేదు ఊరికే కాషాయం కట్టుకుని చోటు తిరుగుతూ ఉండడం అలాగంటే సన్యాసం వద్దు కర్మయోగంలోనే ఉండు అని చెప్పాడు పాపా కర్మయోగ సజ జ్ఞానరహిత సన్యాస శ్రేయాన్ కర్మయోగ శ్రేయాన్ ఇప్పుడు మన ముందు ప్రశ్న ఇది గొప్పదా అది గొప్పదా అని రెండింటి మీద ప్రశ్న వేస్తున్నాం ఆ రెండు ఏమిటి కర్మసన్యాసం ఒకటి కర్మయోగం ఒకటి ఎటువంటి కర్మ సన్యాసం జ్ఞానపూర్వకమైన కర్మసన్యాసం కాదది కేవల కర్మ సన్యాసం అంటే జ్ఞానంతో సంబంధం లేని కర్మసన్యాసం అది గొప్పదా కర్మయోగం గొప్పదా అని తేలినట్లయినది అవునండి అది ప్రశ్న దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడు కర్మయోగమే గొప్పది అని చెప్పారు కేవల కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది అక్కడ ప్రశ్న చాలా కాషస్గా గమనించాలి ప్రశ్న ఏమిటంటే ఏమండే మేము కర్మ సన్యాసం చేసేస్తాము ఆ తర్వాత ప్రస్తుతానికి ఆత్మజ్ఞానం లేదు నేను కర్తననే భావంలోనే ఉన్నాను కర్మసన్యాసం చేసేస్తాను చేసేసి ఏవో ఈ వర్క్ ఆ వర్కు చేసుకుంటూ కూర్చుంటాను అనే కర్మ సన్యాసం గొప్పదా లేక ఎందుకులండి ఈ సన్యాసం ఇంట్లోనే ఉండి నేనేమో నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ బతుకుతాను అనే కర్మయోగం గొప్పదా అని అడిగితే మీరేం చెప్తారు సమాధానం కర్మయోగం గొప్పదనే చెప్తారు అదే కృష్ణులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సన్యాసం తీసేసుకునే యమనియమాదుల అనుష్ఠిష్ట నిరంతర జ్ఞాననిష్టలో నేను ఉండిపోతాను ఆ సన్యాసం ఆ కర్మ సన్యాసం గొప్పదా లేక కర్మయోగం అలాగే ఇంట్లోనే ఉండక కాలక్షేమం చేసుకుంటూ ఉండే కర్మయోగం గొప్పదా అని కాదు ప్రశ్న అలాంటి ప్రశ్న అయితే దానికి సమాధానం ఏమని చెప్పాలి అటువంటి కర్మసన్యాసమే గొప్పదని చెప్పాల్సి ఉంది అది కాదు ప్రశ్న ప్రశ్న ఏమిటంటే కర్మసన్యాసం చేసేసి ఆశ్రమ స్వీకారం చేసేసి ఇటువంటి తిరుగుతో శ్రవణమరణ నిధ్యాసనార్థంతో సంబంధం లేకుండగా సంస్కృత భాషతో సంబంధం లేదు శ్రవణంతో సంబంధం లేదు ఏమీ సంబంధం లేదు సంస్కృతం రాదు శ్రవణం రాదు ఏమీ కాదు అన్నీ హుడక్కి ఊరికే వేషం ఏవో ఏవో ఆర్గనైజ్ చేస్తూ ఉండడం పల్లిళ్ళు ఏవి వేస్తూ ఉండడం ఏదో ఆర్గనైజ్ చేయగలది ఇక్కడ ఏదో బిల్డింగ్లు కట్టిస్తూ ఉండడం అటువంటి కర్మ సన్యాస కంటే ఇంట్లో ఉండి బెళ్ళంబిడ్డలు ఏడిపించి సన్యాసం తీసుకుని అవన్నీ చేయడం కంటే ఇంట్లో ఉండి బిల్లులు అవి కట్టుకుంటూ పాలు అవి తెచ్చిపెడితే వాళ్ళకి కొంత సేవ చేస్తూ భార్యా బిడ్డలకి సే వాళ్ళకి చేసి సేవలు ఏవో ఉంటాయి అవి చేస్తావు అవి కూడా కొంచెం తగ్గించుకుని వెళ్ళి ఎక్కడో గీతాన్ని చదువుకుంటూ రామనామాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండడం శ్రేష్టము అని చెప్పబోతుంది అది జ్ఞానరహిత కర్మ సన్యాసమా కర్మయో కర్మయోగం అంటే జ్ఞానరహిత అయ్యేది అది ఎలాగో ఆత్మజ్ఞాన రహితం అని చూశాం కదా జ్ఞానరహిత కర్మ సన్యాసమా లేకపోతే కర్మయోగమా అని వెళ్ళి శ్రీకృష్ణు గారు అడిగితే కర్మయోగంలో ఉండే కంగారు ఏం లేదు అని చెప్తారు నా దిగు చాలామంది వచ్చారండి సన్యాసం కోసం నేను చాలామంది నీళ్ళకి పంపించా ఎందుకులేండి మీకు సన్యాసం ఇప్పుడు నేను ఒక భిక్షకు ఏదో ఒక చేసుకుంటున్నాను పెద్ద నోరు వాడిని కాబట్టి ఏదో భిక్షలు కొట్టుకొస్తున్నాను ఇప్పుడు మీరు కూడా నా పక్కన చేరినట్లయితే మీ భిక్ష నా భిక్ష రెండు కూడా నేనే చూడాల్సి ఉంటుంది మీరు ప్రస్తుతం భిక్షించి స్థితిలో ఉండండి అది అయిపోయిన తర్వాత చూద్దాం అని చెప్పాను నేను అని చెప్పి పంపించేసాను అలా చాలామందిని పంపించాను అయితే కొంతమందిని సన్యాసంలోకి తోశాను వాళ్ళు ఉన్నారు సన్యాసంలోకి తోయబడి ఋషికేశుడిపై స్వామీజీ దగ్గర సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిమంది ఫ్యూ పీపుల్ దట్ ఆల్సో దే ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది ఎనివే అర్జునుడు అడుగుతున్నాడు సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగంచంససి విచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం కృష్ణ ఓ కృష్ణ కర్మణాం కర్మల సన్యాసం త్యాగమును పునః మరియు కర్మయోగమును కూడా శంససి చెప్పుచున్నావు ఏతయో ఈ రెండింటిలో యత్ ఏ ఏకం ఒక్కటి శ్రేయ మోక్షరమో మోక్షమునిచ్చున్నదియో తాని నే నా కొరకు సునిశ్చితం ఖచ్చితముగా గృహి చెప్పుము కృష్ణ అని సంబోధించాడు కృష్ణ అని ఎలా సంబోధించాడు తను శ్రీకృష్ణ అని లేదు భగవాన్ కృష్ణ లేదు బిరుదులు పెట్టలేదు ఏం పెట్టలేదు కేవలం కృష్ణ అని సంబోధించాడు అంటే చాలా చనువుగా సంబోధించాడు ఎమయా బావా అన్నట్టుగా బాగా చనువుతో సంబోధించాడు అంటే భక్తుడికి పరమేశ్వర ఈశ్వరునికి మధ్యన ఉండే అనుబంధం అలా ఉంటుంది చాలా చదువుతోటి ప్రేమతోటి కూడిన అనుబంధము ప్రేమ భక్తి ఉండాలి తో కూడిన భక్తి కాదు ప్రేమతో కూడిన భక్తి ఉండాలి భయంతో కూడిన భక్తి దానివల్ల గ్రోత్ ఉండదు భయం ఉన్నవాడు వాడు గ్రో అవ్వడు ఎందుకంటే మనిషి భయం ఉన్నవాడి యొక్క హృదయాన్ని ఆ భయము కలుషితం చేసేస్తుంది వాడికి ధైర్యం లేకుండా కరేజీ లేకుండా చేసి పారేస్తుంది వాడిని స్లేవ్ కింద తయారు చేస్తుంది ఫియర్ ఈజే స్లేవరి కాబట్టి భయం ఉండకూడదు ఏ రకమైన భయమో నిర్భయంగా ఉండాలి అలా ఉనికిపోతూ భయపడుతూ ఉండకూడదు అంచేతనే ఊరికే తెల్లారులు రోజంతా తిథులు వారాలు నక్షత్రాలు లెక్క ఉంటే స్వర్ణ హితాత్మను గారు చెప్పారు అలా ఎప్పుడైనా ఒకసారి లెక్క తప్పేం లేదు రోజంతా అవే లెక్క కూర్చుంటే భయం వస్తుంది భయం వస్తుంది ఆ భయం ఉండకూడదు ఎందుకు భయం దేనికి తప్పు తప్పుకి భయపడాలి కానీ దేవుడికి భయపడకూడదు అసత్యానికి భయపడాలి కానీ దేవుడికి భయపడకూడదు మోసానికి భయపడాలి కానీ దేవుడికి భయపడకూడదు జనాలు అసత్యానికి భయపడరు మోసానికి భయపడరు తప్పు పనులకి భయపడరు దేవుడికి భయపడతారు నా అర్థం ఉందా ఎక్కడ భయపడాలో అక్కడ భయపడాలి కానీ పాపాద్భయం పాపాద్భయం ఉండాలి కానీ దైవాద్భయం ఎందుకండి దైవం విషయంలో ప్రేమ ఉండాలి ఎందుకంటే మన స్వరూపం మన స్వరూపం దైవం దైవం యొక్క అంశం మనం దైవాన్ని కండిషన్ చేస్తే నేనయ్యా నేను యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే దైవం అదే దైవం కాబట్టి దానికి దానికి ప్రేమనే తప్ప ఎక్స్పాన్షన్ ప్రేమ అంటే ఎక్స్పాన్షన్ భయం అంటే కుంచకపోవడం కాబట్టి భయం ఉండకూడదు కాబట్టి నిర్భయ తత్వాన్ని ఆ కృష్ణ అనే సంబోధన సూచిస్తుంది హే కృష్ణ ప్రశ్న వేసుకున్నాడు కర్మ సన్యాసం చేయమంటావా కర్మయోగం చేయమంటావా ఇది సాధ్య విషయ ప్రశ్న కాదు సాధన విషయ ప్రశ్న సాధ్యమంటే ఏమిటి ఆత్మ క్రియానిష్క్రియము అని తెలుసుకుని కర్తృత్వభోక్తృత్వ నిరాకరణం చేసేసి తద్వారా ఆత్మ స్వరూపంలో నిష్టని కలిగి ఉండటం అటువంటి దాని పేరు కూడా కర్మ సన్యాసం అంటారు జ్ఞానేన కర్మత్యాగ అది సాధ్యం అది మోక్షం అది సిద్ధి అల్టిమేట్ దానికి కర్మయోగానికి మధ్యలో ప్రశ్న కాదు ఇది దానికి కర్మయోగానికి మధ్యలో ప్రశ్న కాదు అలాంటి ప్రశ్న వేయకూడదు పిహెచ్డీ గొప్పదా ఎంఎస్సీ గొప్పదా అని ఎందుకంటే ఎంఎస్సీ సాధనం పిహెచ్డీ సాధ్యం ఆ రెండింటికీ ప్రశ్న అడగకూడదు ఎంఎస్సీ గొప్పదా బీఎస్సీ అయిన వెంటనే అడగచ్చు ఎంఎస్సీ చేసుకోవడం మంచిదా లేదా ఇప్పటికీ పెళ్లి చేసుకునే అక్కడ క్లర్క్ కింద జాయిన్ అయ్యి ఉండడం మంచిదా అని అడగచ్చు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి వదిలేవారా పెళ్లి కంగారే ఉంది పోయి లేకపోతే వాడి సందర్భాన్ని బట్టి ఇంకో వాళ్ళు ఏదో పెడుతున్నారు ఏదో జాబ్ వచ్చింది మళ్ళీ దొరుకుతుంది ఏదో బెంగ పెట్టుకుంటున్నారు వీడు ఆ ఎంఎస్సీ చేసిన తర్వాత ఏమైపోతారన్న భయం కూడా పడుతున్నాడు కాబట్టి నాయన వద్దులే వయా ఎంఎస్సీ వద్దులే వెళ్ళి జాబ్ చేసుకోమని చెప్పచ్చు ఆ సందర్భాన్ని బట్టి అలాంటి మాట ఉంటుంది కానీ ఎంఎస్సీ గొప్పదా పీహెచ్డీ గొప్పదా అనే ప్రశ్న ఉండదు అలాగే జ్ఞానపూర్వక కర్మ సన్యాసం గొప్పదా కర్మయోగం గొప్పదా అనే ప్రశ్న ఉండదు ఇక్కడ సాధ్య విషయ ప్రశ్న కాదు సాధన విషయ ప్రశ్న తర్వాత ఈ సాధన విషయ ప్రశ్న ఈ సాధనం గొప్పదా ఆ సాధనం గొప్పదా అంటే సర్వకర్మ సన్యా ఆశ్రమ రూప సన్యాసం స్వీకరించి అమణీయమాదులతోటి ఉన్నట్టు ఉంటూ మోక్షానికి ప్రయత్నించుకోవడం మంచిదా అయితే ఇంట్లోనే ఉంటూ కర్మయోగాష్ఠానం నిష్కాపంగా చూసుకుంటూ మోక్షానికి ప్రయత్నించుకోవడం మంచిదా అంటే రెండూ సాధనాలే సాధన విషయ ప్రశ్నే ఉంటుంది ఒకటి సాధనం ఇంకొకటి సాధ్యం పెట్టి మీరు ప్రశ్న నెంబర్ వన్ నెంబర్ టూ సాధన విషయ ప్రశ్న జ్ఞానికి ఉంటుందా అజ్ఞానికే ఉంటుంది అజ్ఞాని కొరకే ఉంటుంది సాధన విషయ ప్రశ్న జ్ఞాని కొరకు సాధన విషయ ప్రశ్న ఉండదు నెంబర్ టూ నెంబర్ త్రీ జ్ఞానము అనుభవ రూపం ఏమండి ఆ అనుభవాన్ని సంపాదించుకోవడం కోసం సాధనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న సాధన విషయ ప్రశ్న అనుభవం కొరకు ఉద్దేశించబడినది అనుభవం లేని వాని కొరకు చేవేసుకున్న ప్రశ్న అంతేగాని జ్ఞానంతో నిష్క్రియ ఆత్మస్వరూపం యొక్క అనుభవం కలిగిన మహాపురుషుని కోసం ఈ ప్రశ్న ఉదయించలేదు ఇవన్నీ కూడా ఆ ప్రశ్నలో తెలుసుకోవాల్సినవి సన్యాసమితి సన్యాసం తు పరిత్యాగం కర్మణ శాస్త్రీయాణ అనుష్ఠాన విశేషాణం ఎప్పుడు కూడా గీతలో కర్మశబ్దం వస్తే మీరు అధర్మ కర్మలు కొన్ని ఉన్నాయి వాటిని త్యాగం చేసేసాం అని అందనుకోండి తప్పు పనులు చేసేవాళ్ళం ఇప్పుడు మానేసాం లంచం పుచ్చుకునేవాళ్ళం ఇప్పుడు మానేశాం అది కర్మ సన్యాసం అవుతుందా అని మీరు అడగకూడదు అది అలాంటి కర్మ సన్యాసం గురించి మాట్లాడటం లేదు దానికోసం గీత ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం చేయకూడదు ఇవన్నీ మానేసామని అది ఇక్కడ మీమాంస ఇక్కడ మీమాంస ఏమిటంటే శాస్త్రీయంగా మీరు చేయాల్సిన డ్యూటీలే చేయడమా మా విడిచిపెట్టేయటమా అని మీమాంస తెలిసిందండి కాబట్టి పిక్ పాకెట్ చేసే వాళ్ళం అధిమానేసం అలాంటివి లంచం పుచ్చుకునే వాళ్ళం అధిమానేసం అలాంటివి కాదు విమాంస కర్మ అటువంటి కర్మ సన్యాసం గురించి మనం మాట్లాడటం లేదు అవరోహుడు గమనించాలి అనిచేతనే కర్మశబ్దం ఎక్కడొచ్చినా గీతలో దానికి శాస్త్రీయమైన కర్మే విహిత కర్మ అర్థం నిషిద్ధ కర్మని కర్మ వికర్మ అని అంటారు ఒక్క తోట వికర్మ అనే మాట అది నిషిద్ధ కర్మ కాబట్టి శ్రీకృష్ణుడు కర్మ అన్నాడంటే ఇది శాస్త్రీయమైన కర్మ అనే అర్థం యోగ కర్మసు కౌశలం అన్నాడంటే శాస్త్రీయమైన కర్మలలో ఉండే నేర్పుదనానికే యోగం అని పేరు అంతేగాని ఏ కర్మలో ఆ కర్మలో కౌశలం పెట్టేసి అది యోగం అని కాదు అర్థం కాబట్టి కాశస్గా జాగ్రత్తగా శాస్త్రాన్ని జాగ్రత్తగా భాష్యకారుల యొక్క సహాయంతో మనం పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి సన్యాసం కర్మణం కర్మల యొక్క సన్యాసం సన్యాసం అంటే పరిత్యాగం విడిచిపెట్టడం ఏ కర్మలో ఉంటే శాస్త్రం చేత విధించబడి మనం నిత్యం అనుష్ఠించదగినటువంటి కర్మలు ఏవైతే వాటినే విడిచిపెట్టడం అది ఒక కల్పం ఒక వికల్పం ఒక ఆల్టర్నేటివ్ దాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు కథయసి ఇచ్చేత పునర్యోగంచామేవా అనుష్ఠానం అవశ్యకర్తవ్యత్వం శంససి అలా అది చెప్పి ఊరుకున్నాడా మళ్ళీ దానికి భిన్నంగా ఇంకొకటి చెప్పాడు కూడా నువ్వు కర్మని చేసుకో తప్పనిసరిగా కర్మయోగాన్ని అనుష్ఠించు యోగ కర్మ సుకౌశలం ఇత్యాదిగా కూడా ఆయన చెప్పి ఉన్నాడు రెండింటి వచ్చిన వైరుధ్యం మనకి కనపడుతోంది అతహ మే కథర శ్రేయహ ఇతి సంశయ కథరథ వచ్చింది చూడండి ఈ కథరత్ సూత్రంలో వస్తుంది సర్వనామ శబ్దాల్లో వస్తుంది సో అడు అదుడు ఆదేశం వస్తుంది అదుడు డతరాదీనాం అంటూ అలాగే ఆదేశం వస్తుంది ఆ కథారత్ అని వస్తుంది అదుడు ఆదేశం డెత్వం డకారం ఇట్ టే హే డెత్వ సామర్థ్యాత్ టిలోపహ కథారత్ ఉంటుంది ఇది సో ఆ కథర్త రెండింట్లో ఏది ఈ కర్మ ప్రశస్త పరంఛానుష్ఠేయం అయ్యా ఈ రెండింట్లో ఏది గొప్పదో అది అనుష్ఠించాలి కదా స్థితి గతివతూ పరస్పర విరుద్ధాలు ఉండమంటావా వెళ్ళమంటావా అన్నట్టుగా ఈ రెండు కలిపి చేసే లేదు కర్మ త్యాగం చేయమంటావా కర్మానుష్ఠానం చేయమంటావా ఏది ప్రశస్తమైనది నాకు ఏది గొప్పది నాకు ఏది ఉపయోగకరం అది ఏమిటో చెప్పబోయా మహానుభావ నేను అది అనుష్ఠించుకుంటాను అని అడుగుతున్నాడు అర్జునుడు అత్చ్రేయ ప్రశస్యతరమేత కర్మ సన్యాస కర్మానుష్ఠాన ఉన్నాయి కర్మలన్నీ నిలబెట్టి సన్యాసం పుచ్చుకుని ఆ తర్వాత ఏదో చేయడం అదే అయితే ఏమీ వదిలిపెట్టద్దు ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేసుకుంటూ ధర్మంగా బతుకుకొని అదే ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయమో చెప్పు శ్రేయస్కరమో చెప్పు అని ప్రశ్న చెప్పి ఏం చేస్తారు ఆయన యదనుష్ఠానాత్ శ్రేయోవాప్తి మమస్యాది మన్యసే ఇప్పుడు అందరికీ ఒక్కటే మూస కన్నా ఈ రెండింటిలో దేన్ని నేను సృష్టిస్తే నాకు శ్రేయస్సు కలుగుతుందో అది చెప్పు అర్జునుడికి ఇదే మరో వ్యక్తికి అదే చెప్పాలనే రూలేం నాకు అర్జునుడికి నాకేది శ్రేయస్సు చెప్పు నాకు ఏది మంచిదని మీరు అనుకుంటున్నారో చెప్పండి ఆయుర్వేదం షాప్కి ఒక రోగి అడిగాడు అయ్యా మీ షాపులో ఉన్న మందుల్లో గొప్ప మందు ఏది ఉందో అది ఇవ్వండి అడిగాడు అయితే ఆ షాపు ఆయన ఆయుర్వేదం షాపులో డాక్టరే కూర్చొని ఉంటాడు మా దగ్గర ఉన్న మందులు అన్నీ గొప్పవే ఇంట్లో కొన్ని కొన్ని తక్కువవి లేవసలు అన్నీ గొప్పవే నీ సమస్య ఏమిటో చెప్పు దానికి మందిస్తాను అని ఆయన చెప్పాడు సరిపడిందండి అలా ఉంటుంది అద్దే గారి కర్మ సన్యాసం గొప్పదా కర్మయోగం గొప్పదా అంటే ఏమో అన్నీ గొప్ప రెండు గొప్పవే ఆయుర్వేదం ముందు మకరధ్వజమో గొప్పదే వసంత కుసుమాకరసమో గొప్పదే అన్నీ గొప్పవే ఏది నీకేజో అది చెప్తాను నేను నీ నీ సమస్య ఏమిటో చెప్తున్నాను అని ఆ విధంగా ఆ మీమాంస ఉంటుంది ఇది మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదస్ ఓం శాంతి శాంతి శాంతి